ఓం శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చవి రచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మనబడు ఆరవ ప్రకరణంలో నూట డెబ్బై రెండవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము ఈశ్వర సర్వభూతానం హృదయార్జున టిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రూఢాని అని శ్రీమద్ భగవద్గీత శ్లోకము ఉదాహరిస్తూ సర్వ నియామకుడు సర్వాంతర్యామి ఈశ్వరుడు సకల జీవులను సకల వస్తువులను ఆకాశాది పంచభూతాలను సర్వమును నియమనం చేసేవాడు ఉన్నాడు ఎవరు ఈశ్వరుడు అయితే ఈ భగవద్గీత శ్లోకంలో ఈశ్వర శబ్దము ప్రథమా విభక్తి ఏకవచనంలో ఉంది ఈశ్వర సర్వభూతానం ఈశ్వర అనేది ప్రథమ విభక్తి ఏకవచనం అంటే ఈశ్వరుడు ఎంతమంది మంది అని చెప్పినట్లయింది ఒక్కరే ఏకవచన ప్రయోగం ఉంది ఈశ్వరాహ అనిట్లా చెప్పలే ఈశ్వర ఏకవచనం చెప్పింది అందువల్ల అనేక మంది ఉంటారు అని ఒప్పుకునేటువంటి వారి మతము ఈ భగవద్వచనం ద్వారా ఖండించబడింది ఈశ్వరుడు ఒక్కడే అని సిద్ధమైంది ఈ విషయాన్ని శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఎనభై ఆరో టిప్పణం ద్వారా చెప్తూ ఉన్నారు చూడండి మూడు వందల పన్నెండవ పేజు ఎనభై ఆరో టిప్పణము ఇసు ఇస్ పదుకు ప్రథమా విభక్తిక ఏకవచనం కరీ ఈశ్వర్ ఏకి హై నానా నహి ఈశ్వరవచనమైనటువంటి శ్రీమద్ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలోని ముప్పై ఆరో శ్లోకం ద్వారా ఈశ్వర సర్వభూతానం అనేటువంటి శ్లోకంలోని ఈశ్వర శబ్దము ప్రథమ విభక్తి ఏక విచనం ఏక విభక్తి ప్రయోగం చేయబడినందువలన దాని ద్వారా తెలుస్తుంది ఈశ్వరుడు ఒక్కడే అనేకము కాదు ఈ సిద్ధు ఈ విధముగా సిద్ధమవుతున్నది అయితే ఈశ్వర రూపు అంతర్యామికే నానత్వవాది విష్ణు స్వామికే అనుసారేణ మత నిరస్తు అయితే ఈశ్వరులు అనేకము ఈశ్వర రూప అంతర్యామి ఏదైతే మనం చెప్పుకుంటూ వచ్చామో అటువంటి ఈశ్వర రూప అంతర్యాములో అనేకం నానా ఈశ్వరులు ఉన్నారు అని స్వీకరించేటువంటి వల్లభాచార్యుల యొక్క మతానియాగులైనటువంటి విష్ణు స్వామి మొదలైనటువంటి వాళ్ళు ఈశ్వర నానత్వాన్ని ఒప్పుకుంటారు వారి మతము ఈ భగవద్ అనుసారంగా నిరస్తం అయిపోయింది అంటాడు జో విష్ణుస్వామి యొక్క అనుసారి కహే విష్ణు స్వామి యొక్క అనుస అనుయాయులు విష్ణుస్వామి వారు ఈ విధంగా అనవచ్చు అంటాడు నానా హృదయ దేశకే ఏకవచనకే న్యాయ జాతికి అభిప్రాయ ఏకవచన హోవేగా ఈశ్వర సర్వభూతానం హృదయార్జున టిష్టతి సకల భూతముల యొక్క హృదయ దేశములో ఈశ్వరుడు ఉన్నాడు అని భగవద్వచనం ఏదైతే ఉందో అక్కడ సకల జీవుల యొక్క హృదయాలు అనేకం కదా జీవులు ఒక్కరేళరు కదా అనేక జీవులు ఉన్నారు ఒక్కొక్క జీవునికి ఒక్కొక్క హృదయం ఉంటుంది అయితే ఆ ఈశ్వరుడు కూడా ఒక్కొక్క హృదయానికి ఒక్కొక్క ఈశ్వరుడు ఉంటాడు మరి ఏకవచన ప్రయోగం యొక్క మాట ఏమిటి ఒకటే ఈశ్వరుడు ఉంటాడు అని మనకు గీతావచనం ద్వారా తెలుస్తుంది ఈశ్వర సర్వభూతనామనంటూ ఈశ్వర శబ్దము ప్రథమ కాబట్టి ఈశ్వరుడు ఒక్కడే అని సిద్ధమైంది భగవద్వచనం ద్వారా మరి ఈశ్వరుడు అనేకమని ఎలా చెప్తున్నారు అంటే చూడండి ఏ విధంగా వృక్షాలు అనేకం ఉన్నటువంటి సమూహానికి ఏమంటారు చెప్పండి వనం అంటారు అనేక గోవులు కలిగినటువంటి సమూహానికి ఏమంటారు మంద అంటారు ఆల మంద అంటారు గోవుల మంద అంటారు మరి ఇప్పుడు మంద లేదా వనం అనేది ఏ విభక్తిలో ఉంది చెప్పండి ప్రథమ విభక్తి ఏకవచనమే కదా వనం అన్నప్పుడు ఒకటే వృక్షం ఉంది అనేక వృక్షాలు ఉన్నాయి అనేక వృక్షాల యొక్క సముదాయానికి వనం అన్నాము అట్లే ఒక జలాశయం ఉంది అనుకోండి ఎన్ని నీటి బిందువులు ఉంటాయండి అనంత బిందువులు ఉంటాయి కానీ అంతటిని కలిపి ఏమంటాము జలాశయము అంటాము మనం ఏకవచన ప్రయోగం ఉందా లేదా అనేకములో కూడా ఏకవచన ప్రయోగం జరుగుతుంది దీనికి ఏమంటారు జాతవు ఏకవచనం అంటారు అంటే అనేకమునందు ఏకవచన ప్రయోగం చేయుట సంభవం ఉన్నది అనేక జీవుల యొక్క హృదయాలలో ఉన్నందువల్ల జాతీయవచనం అనుసారంగా ఈశ్వర అని ఏక విభక్తి ప్రయోగం చేయడం జరిగింది ఏకవచన ప్రయోగం చేయడం జరిగింది కానీ ఈశ్వరుడు ఒక్కడే కాదు ఒక్కొక్కరి హృదయంలో ఒక్కొక్క ఈశ్వరుడు ఉన్నాడు అనగా అనేక మంది ఈశ్వరుడు ఉన్నారు నానా ఈశ్వరుడు ఉన్నారు అని ఈ విధంగా ఆ విష్ణు స్వామి ఈ విధంగా చెప్పవచ్చు సో బనహి ఈ విధంగా చెప్పుట యోగ్యం కాదు కా అన్యస్థలమే హృదయ దేశకే నానాత్వకే శ్రవణితే అవరు లోక అనుభవకరి సిద్ధుకోనైతే హృదయ దేశకే ఏకవచనకా నిర్దేశ జాతికే అభిప్రాయసే సంభవే హై అయితే ఈ భగవద్గీత వాక్యం కంటే అన్యత్ర ఎక్కడైనా ఆ విధమైనటువంటి జాతి ఏకవచన ప్రయోగం చేయబడితే చేయబడుగాక సంభవిస్తే సంభవించుగాక కానీ ఈశ్వరుని విషయంలో జాతి ఏకవచనం శబ్దం ప్రయోగం చేసి ఈశ్వరుడు నానాన్ని స్వీకరించటం మాత్రము ఇది శృతి స్మృతులకు విరోధం ఏర్పడుతుంది మరి లోకానుభవనకు కూడా విరోధం ఏర్పడుతుంది ఈశ్వరుకా నానత్వం శృతి స్మృతి అవరు పురాణాది కన్నే కహుబీ సునా నహి ఈశ్వరుడు అనేకము అని శృతులలో గాని స్మృతులలో గాని పురాణాలో గాని ఎక్కడ కూడా వినపడలేదు మరియు కింద శాస్త్రవరు లోక అనుభవం కరీ ఏకి ఈశ్వరు ప్రతీతి ఓవే మరి లోకా అనుభవం చూడండి ఎవరైనా గాని ఈశ్వరుడు ఈశ్వరుడు భగవంతుడు దేవుడు అని ఏకవచనమే ప్రయోగం చేస్తారు గాని అనేక వచనం మాత్రం ప్రయోగం చేయరు అనేక ఈశ్వరును లోకంలో కూడా ఎక్కడ ఒప్పుకున్నది అనుభవంలో లేదు లోకా అనుభవంకు కూడా విరోధమున్నది శాస్త్రమునకు కూడా విరోధం ఉన్నది తిసుక జాతికి అభిప్రాయస్తే ఏకవచన నిర్దేశ సంభవే ఈ విధంగా శాస్త్రము అంటే వేదము స్మృతి పురాణాలు లోకానుభవం వీటన్నిటిని బట్టి జాతి ఏకవచన అభిప్రాయంతో ఈశ్వరుడు నానా అని ఈశ్వరునికి ఏకవచన ప్రయోగము భగవద్గీతలో ప్రయోగం చేయబడినప్పటికీ కూడా అనేక మంది ఈశ్వరుని ఒప్పుకోవాలనేటువంటి ఈ విష్ణు స్వామి యొక్క అభిప్రాయం మాత్రమే సముచితము కాదు కిమా లేక ప్రతి శరీర విషయ భిన్న భిన్న ఈశ్వరు హోవేతో ఒకవేళ ఆగ్రహం చేత ఆ విష్ణు స్వామి లేదయ్యా ఈశ్వరుడు అనేకమంది అని ఆగ్రహం చేసినట్లయితే ఏక ఏక ప్రజాకే భిన్న భిన్న రాజాకే నయి ఏక దేశ ఏక బ్రహ్మాండకే అనేక నియంత్రకి విలక్షణ ఇచ్చాకరి జగత్కి అవ్యవస్థ ప్రసంగ ఓవేగా చూడు ఒక దేశంలో ప్రజలుంటారు మరి ప్రభువు కూడా ఉంటాడు కాని ఇప్పుడు ఈ విష్ణు స్వామి యొక్క మతానుసారంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రాజు ఉన్నాడు అనుకోండి అప్పుడు దేశం యొక్క పరిస్థితి ఏమైతే చెప్పండి దేశ పరిపాలన వ్యవస్థ సరిగ్గా ఉంటుందా ఇవని ఇచ్చ వచ్చినట్టు వాడే ప్రవర్తిస్తాడు అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఈ బ్రహ్మాండం అనేది ఉన్నది దీనికి అనేక మంది ఈశ్వరుడు అని చెప్పినట్లయితే చూడండి మరి ఎవరి పరిపాలన నడవాలి ఏ ఈశ్వరుని యొక్క పరిపాలన నడవాలి బ్రహ్మాండం మీద ఏ ఈశ్వరుని యొక్క ఆధిపత్యం నడవాలి ఎవరి శాసనం నడవాలి అస్తవ్యష్టం అయిపోతుంది కదా అందుకని అనేకమని ఒప్పుకోవడము కుదరదు అవరు ఏక రాజాకే అనేక కింకరణకి న్యాయ ఏక బ్రహ్మరూపు మహేశ్వరికే అంశభూత నానా నియంతకే అంగీకారీ విరోధన ఐశాకే తాకు పూచాయి అప్పుడు విష్ణు స్వామి యొక్క అనుయాయులు అంటారు స్వామీజీ సరే మీరన్నట్టు ఏ విధంగా ఒకే రాజు యొక్క అధికారంలో అతని శాసనం కింద అనేక మంది నియంత్రలు ఒక్కొక్క రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలన చేస్తారు అట్లా ఒప్పుకుందాం ఇక్కడ అనేక కింకరులు ఉంటారు కదా ఆ రాజు యొక్క అధీనంలో కింకరులు ఒక్కొక్క రాజ్యానికి చిన్న చిన్న రాజ్యాలన్నిటికి వాళ్ళు అధిపతులయ్యి ఆ రాజు యొక్క అధీనం పరిపాలన చేస్తారు ఏ విధంగా చక్రవర్తి యొక్క అధ్యయనంలో సామంత రాజులు వాళ్ళ రాజ్యాలను పరిపాలన చేస్తారా లేదా ఆ విధంగా ఒకడు మహేశ్వరుడు ఉంటాడు ఆ మహేశ్వరుని అధీనం లోపల ఈశ్వరులు అనేకం ఉంటారు ఈ అనేక మంది నియామకులను నియంత్రలను ఈశ్వరులను ఒప్పుకుంటే ఏం ఆపత్తి లేదు ఎందుకంటే మీ వేదాంత సిద్ధాంతం అనుసారంగా కూడా సామాన్య చైతన్యం శుద్ధ చైతన్యం ఒకటి ఉంది దానికంటే భిన్నంగా ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఆ ఈశ్వరుని యొక్క శాసనంలో పిండ బ్రహ్మాండాలు నడుస్తూ ఉన్నాయి అని మీరు ఒప్పుకుంటారా లేదా అంటే ఈశ్వరుని కంటే కూడా శుద్ధ చైతన్యం బ్రహ్మం వేరే ఉంది అని మీరు ఒప్పుకుంటున్నారా లేదా ఆ విధంగా ఆ మహేశ్వరుని అధీనం లోపల ఈశ్వరుడు అనేకం ఉంటారు ఇంకరుల వలె అనేక నియంత్రణను ఈశ్వరులను సామంతుల వలె ఒప్పుకుంటే నడుస్తుంది కదా అందుకని ఈశ్వరుడు నానా అని చెప్తే ఏం అని ఈ విధంగా విష్ణు స్వామి యొక్క అనుయాయులు ఈ విధంగా అనవచ్చునేమో అని వికల్పించి వారిని అడుగుతున్నాడు ఐశాఖ తాకు పూచా చాయే ఈ విధంగా వారు చెప్పినట్లయితే వారికి ఈ విధంగా అడగాలి వికల్పం చేసి అడగాలి అంటున్నాడు రెండు వికల్పాలు చేస్తున్నాడు సో ఏక మహేశ్వరు సర్వశక్తి అవు సర్వజ్ఞతాకారి యుక్త హే ఓ అయుక్త మీరు ఒకడు మహేశ్వరుడు అంటూ ఆ మహేశ్వరుని అధీనం లోపల ఈశ్వరులు ఉంటారు అని ఈ విధంగా మీరు ఒప్పుకున్నట్లయితే ఆ ఒకే ఒక మహేశ్వరుడు సర్వశక్తి మంతుడై సర్వజ్ఞుడై ఉన్నాడంటారా లేదా సర్వశక్తులు లేవు అసమర్థుడున్నాడు మరియు అల్పజ్ఞుడు ఉన్నాడు చెప్పండి అయుక్తి కహేత్తో ఒకవేళ ఆ మహేశ్వరుడు సర్వశక్తి కాదు మరియు సర్వజ్ఞుడు కూడా కాదు అన్నట్లయితే అయుక్తి కహేత్తో రాజాకి న్యాయ అనీశ్వర జీవు హోవేగా సర్వజ్ఞుడు కాదు సర్వశక్తి మంతుడు కూడా కాదు ఆ మహేశ్వరుడు అన్నట్లయితే అతడే మహేశ్వరుడు అయ్యా సామాన్య ప్రజల అతడు కూడా ఒక సామాన్య జీవుడు ఏ విధంగా రాజ్యంలో అనేక ప్రజలు ఉంటారు సామాన్య ప్రజలు ఉంటారు అల్పజ్ఞులు ఉంటారు వాళ్ళ మహేశ్వరుని ఒప్పుకుంటే మరి సామాన్య ప్రజల వల్లనే అయిపోయాయి జీవుల వలె ఎలా ఉన్నారో ఆ విధంగానే ఒక సామాన్య జీవుడు అయిపోతాడు మహేశ్వరుడు అనబడబ్ ఒకవేళ యుక్తు కహేతో లేదయ్యా అట్టది మహేశ్వరుడు అన్నప్పుడు సర్వశక్తి మంతుడు సర్వజ్ఞుడు ఉంటాడు అని ఒకవేళ మీరు ఒప్పుకున్నట్లయితే తీసుకు ఏకహీకు సర్వకే ప్రేరణకి సామర్థ్యకే వనైతే ఆరో నానా అంతర్యామిక అంగీకార నిష్పల్ గౌరవ దోష యుక్తు అప్రమాణ హే ఒకవేళ ఆ మహేశ్వరుడు సర్వశక్తి మంతుడు సర్వజ్ఞుడు ఉన్నాడు అని అంటే మరి ఎప్పుడైతే సర్వశక్తి మంతుడంటే సర్వసామర్థ్యం ఉన్నట్లే కదా సర్వసమర్థుడు అని కదా మరి అలాంటప్పుడు సర్వసమర్థుడైతే అనుండగా మళ్ళీ అతని యొక్క శాసనంలో కింకరుల వలె ఆ మహేశ్వరుని యొక్క అంశభూతములైనటువంటి అనేక నియంత్రలను అనేక ఈశ్వరులను ఒప్పుకోవాల్సిన అవసరమేమున్నది సర్వశాసకుడు సర్వజ్ఞుడు సర్వశక్తి మంత్రుడు మహేశ్వరుడు ఉండగా మళ్ళా వీళ్ళ యొక్క అపేక్ష ఏమున్నది తానే చేస్తాడు తానే ఈశ్వరుడు తన శాసకుడు అనేక మందిని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు తానే సర్వ శక్తి సమర్థుడు ఉన్నాడు వీరి యొక్క అపేక్ష ఏమున్నది వీరిని ఒప్పుకోవడం అనేది నిష్ఫలము ఏం ఫలం లేదు మరియు గౌరవ దోషము అనావశ్య పదార్థ స్వీకరణ గౌరవం అనావశ్యంగా వీళ్ళను ఒప్పుకున్న టైదు గౌరవ దోషం అవసరమే లేదు ఇంతేకాకుండా అప్రమాణము ఎక్కడ ప్రమాణం కూడా లేదు అనేక ఈశ్వరులు ఉన్నారు అని ఏ పురాణంలో కానీ వేదంలో కానీ స్మృతుల్లో కానీ ఎక్కడ ప్రమాణం కూడా లేదు అయితే ఏం స్వామీజీ మమ్మల్ని ఇంతగా ఖండిస్తున్నారు మీ వేదంతులే ఒప్పుకున్నారు అనేక ఈశ్వరులను మమ్మల్ని ఎందుకు ఖండాన చేస్తున్నారా మీరు అనేక మంది ఈశ్వరులు ఒప్పుకోవడం ఉచితమే మీ వేదాంతులు కూడా ఒప్పుకున్నారు కదా ఎవరినైనా అంటే వాచస్పతి మిశ్రాచార్యోనే జో ఈశ్వర నానాత్వ అంగీకార కియా హాయ్ చూడు వాచస్వతి మిశ్రులు బ్రహ్మ సూత్రాలకు శంకరుల వారి యొక్క భాష్యం పైన భామతి అనేటువంటి పేరుతో శ్రీ వాచస్పతి మిశ్రల వారు అద్భుతమైనటువంటి టీకా రాశారు ఆ వాచస్పతి మిశ్రుల వారు ఈశ్వరులను నానా అని స్వీకరించారు మరి మేము ఒప్పుకుంటే తప్పేమున్నది అని ఒకవేళ విష్ణు స్వామి అనుయాయులు అన్నట్లయితే తినక అధ్యారోపు సంజాయికే అపవాద ద్వారా ముముక్షనుకు అద్వైత బోధనమే తాత్పర్యే అయితే వచస్పతి మిశ్రల వారు అనేక ఈశ్వరులను చెప్పారు అనేక మంది చెప్పే తాత్పర్యం వచస్పతి మిశ్రుల వారికి లేదు మరి తాత్పర్యం ఎక్కడుంది అని అంటే అధ్యారూప అపవాద న్యాయం చేత అనేక ఈశ్వరులను స్వీకరించి చివరికి అపవాదం చేసి మళ్ళీ అద్వైత బోధ చేసేదే ముఖ్య తాత్పర్యం ఉంది వాచస్పతి మిశ్రుడు వారికి అందుకే ఉంటారు కదా వారికి ఉత్తమ బోధ బుద్ధిలో ఆరోహం కాదు కాబట్టి అదే రూప అపవాద న్యాయం చేత అనేక మంది ఈశ్వరులు ఉంటారని స్వీకరించి చివరికి మళ్ళీ అపవాదం చేసి మళ్ళీ ఒకే ఈశ్వరుణ్ణి చెప్పి అద్వైత బోధన చేసేదే తాత్పర్యం ఉన్నది శ్రీ వాచస్పతి మిశ్రల వారికి అంతేగాని నానా ఈశ్వరులను ఒప్పుకునేటువంటి తాత్పర్యం లేదు మాన్యమే తాత్పర్యాహి అనేక మంది ఈశ్వరులను ఒప్పుకోవడంలో తాత్పర్యము లేదు యాతే అవిరోధ అందుకని ఏం విరోధం లేదు వాచస్పతి మిశ్రుడు కూడా అనేక మంది ఈశ్వరుడు ఉంటారని ఒప్పుకున్నా గానీ తాత్పర్యం లేదు ఒకడే ఈశ్వరుడు అని చెప్పే తాత్పర్యం ఉంది అందుకని ఈశ్వర సర్వభూతానం అనేటువంటి భగవద్వచనంలో ఏదైతే ఈశ్వర శబ్దము ప్రథమ విభక్తి ఏకవచనం ద్వారా ఒకటే ఈశ్వరుడు సిద్ధమవుతుంది అదే విధంగా ఒకడే ఈశ్వరుడు ఒప్పుకోవాల్సిందే కానీ నానా ఈశ్వరుడు అంగీకార్యం లేరు ఇసరీ తెసే ఈశ్వర నానత్వవాద విష్ణు స్వామికి అనుసారి ఈశ్వర్ ఇస్ ఏకవచనంత పదుకరి నిరస్త అందుకని ఈశ్వర నానత్వవాదులైనటువంటి విష్ణు స్వామి అనుయాయులు వారి మతం వల్లభ మతం ఈ మతం ఈశ్వర నానత్వం ఏదైతే చెప్తుందో అది నిరస్తమైపోయింది వల్లభ కృష్ణ వాక్యకి ప్రబలత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వచనమే వల్లభ యొక్క మతనం కంటే ప్రబలమున్నది అని ఈ విధంగా ఈశ్వరుడు నానా కాడు ఒక్కడే అని సిద్ధి చేశాడు పండిత్ పీతాంబరిజీ టిప్పనము ఎందుకు ఉల్లేఖనం చేసినాడు అంటే ఈ విధంగా కూడా కొంతమంది ఉంటారు ఇప్పుడు చెప్పాడు కదా మతం చెప్పాడు కదా వల్లభాచార్య మతం వల్లభ ఈశ్వరుడు నానా అని మరి అది శృతి విరుద్ధము స్మృతి విరుద్ధము అనుభవ విరుద్ధం కదా మరి అటువంటి వాళ్ళు మీకు తటస్థపడి ఈశ్వరుడు నానా ఉన్నారని చెప్తే మీరు కూడా ఒప్పుకొని మీరు కూడా సంసార గతంలో పడబోకండి అని మనల్ని సావధానం చేయడానికి ఈ టిఫు ఇచ్చి సూచన చేసినాడు సరే ఇప్పుడు విషయంలోకి రండి నూట శ్లోకానికి అవతారిక ఎనభై మూడవ అంకము యంత్రూఢానిత్యత యంత్ర ఆరోహ శబ్దయోహో అర్థమాహా ఈశ్వర సర్వభూతానా హృదయార్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రూఢాన్ని మాయయా యంత్రము ఆరుఢము అనేటువంటి రెండు శబ్దాలు ఉన్నాయి కదా అందులో ఆ రెండు శబ్దాల యొక్క అర్థాన్ని చెప్తాడు యంత్రం అంటే ఎవరు ఆరుఢము అధిరోహించుట అంటే ఏమిటి ఆ శబ్దాల యొక్క అర్థం ఏమిటి గీతా శ్లోకంలోని ఈ యంత్రం అనే శబ్దానికి ఆరుఢమనే శబ్దానికి అర్థము చెప్తూ ఉన్నాడు శ్లోకం ద్వారా నూట డెబ్బై మూడో శ్లోకము దేహాది పంజరం యంత్రం తదారోహోభిమానిత విహిత ప్రతిశిధేశు ప్రవృత్తి భ్రమణం భవత్ దేహాది పంజరం యంత్రం తూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడుకున్నటువంటి సంఘాతం ఏదైతే ఉందో ఈ దేహమే ఒక యంత్రము అన్నాడు ఆ యంత్రం పైన ఆరుడయి అధిరోహించి అంటే అభిమానించి అంటాడు ఆరోహం అంటే అభిమానిత ఈ దేహాదులను అభిమానించి ఈశ్వరుడు తన యొక్క మాయ జీవులను భ్రమింపజేస్తున్నాడు ఆడిస్తున్నాడు ఏ విధంగా ఈయన మనం చెప్పుకున్నాం కదా చెక్క బొమ్మలు తోలు బొమ్మలు ఏ విధంగా తెర ఆ ఆడించేవాడు ఉండి తెర ముందు ఆ ఆట బొమ్మలను ఏ విధంగా ఆడిస్తాడో ఆ విధంగా ఈశ్వరుడు సకల జీవులను ఆడిస్తున్నాడు విహిత ప్రతిశిద్ధేశు ప్రవృత్తి భ్రమణం పవే మరి ఆడించుట భ్రమింపజేయుట ఈ శబ్దానికి అర్థం ఏమిటి భ్రమయన్ అన్నాడు కదా భ్రమింపజేయుట అంటే ఈ శబ్దానికి అర్థం ఏంది అంటే విహిత ప్రతిసిద్ధేషు ప్రవృత్తి విహిత కర్మలు అంటే శాస్త్రోప్తమైనటువంటి కర్మలయందు ప్రతి సిద్ధము అంటే శాస్త్ర నిషిధమైనటువంటి కర్మలయందు పుణ్యకర్మలు పాప కర్మలు శుభ కర్మలు అశుభ కర్మలు వీటిలో ప్రవృత్తుల చేయుటయే భ్రమింపజేయుట తిప్పుట అనే శబ్దానికి అర్థం జీవులను ఆయా శుభకర్మలయందు మరియు అశుభ కర్మలయందు భ్రమింపజేస్తూ ఉన్నాడు ఈశ్వరుడు అయితే ఈశ్వరుడు మరి జీవులను ఏ విధంగా శుభ అశుభ కర్మలలో భ్రమింపజేస్తాడా అంటే మరి ఈశ్వరుడు స్వతంత్రుడైతే ఉన్నాడు మరి స్వతంత్రంగా జీవులను అందులో భ్రమింపజేస్తున్నాడు అంటే ఈశ్వరునిలో వైషమ్య నేర్గుణ్య దోషాలు వస్తాయి ఎందుకంటే కొందరిని మార్గంలో కొందరిని ప్రవృత్తి మార్గంలో కొందరిని అశుభ మార్గంలో కొందరిని శుభ మార్గంలో కొందరు పశుపక్షాది యోనుల్లో కొందరి కొందరు రాక్షనుల్లో ఈ విధంగా అందరిని భ్రమింపజేస్తున్నాడు తన ఇచ్చ వచ్చినట్టు స్వతంత్రుడు అని చెప్పి అని అంటే దోషాలు వస్తాయి ఈశ్వరానికి భ్రమింపజేస్తున్నాడు ఇది సత్యము కానీ స్వతంత్రంగా ఏ నిమిత్తం లేకుండా తానే భ్రమింపజేస్తున్నాడని మాత్రం భ్రమలో పడవద్దు మనం జీవుల యొక్క అంతఃకరణలో ఉన్నటువంటి వారి వారి పూర్వపూర్వ జన్మల్లోని కర్మ జన్య సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారానుగుణంగానే ఆయా జీవులను ఆయా మార్గాల్లో నడిపిస్తూ ఉంటాడు బుద్ధి కర్మానుసారిని అంటారు కదా ఏ జీవుని యొక్క బుద్ధి ఏ విధంగా ప్రవృత్తి ఆ ప్రవృత్తి ఏదైతే ఉంటుందో వారి కర్మానుసారంగా వారి కర్మాజన్య సంస్కారానుసారంగానే ఉంటుంది చూడండి లోకంలో అందరి ప్రవృత్తి ఒకే తీరుగా ఉందా లేదు పుర్రెకో బుద్ధి జుహకో రుచి అన్నట్లు యువని ప్రవృత్తి వానికి యువనికి వాడే యమునా అంటారు కదా ఒకని ప్రవృత్తి మరొకరికి సామ్యత కుదురుతుందా చెప్పండి ఎందుకట్లా మరి భ్రమింపజేసేవాడు నియామకుడు శాసకుడు ఒకడే కదా ఈశ్వరుడే కదా అతడే కదా అందరినీ భ్రమింపజేస్తున్నాడు అని అంటే శాసకుడు ఒకడే కాని ఈ ప్రవృత్తి భేదం ఎందుకనంటే వారి వారి అంతఃకరణలో ఉన్నటువంటి సంస్కార భేదం చేత వాసన భేదం చేత ఇక భగవంతుడు కూడా చెప్పాడు కదా పూర్వాభ్యాసేన తేన ఇవ హియతే యవసోపి సహ ఒకనొక సాధకుడు సాధన చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ అంత్య సమయం వరకు వచ్చాడు శరీరం పడిపోయే సమయం వరకు వచ్చాడు అంత్య సమయం కూడా ఆసనం అయింది కాని పరిపక్వమైనాయి అతనికి జ్ఞానం కలగడానికి ఇంకా ఆలస్యం లేదు అయినా గాని అతనికి మరు జన్మనిచ్చేటువంటి ఉన్నందువల్ల ఈ జన్మలో అతనికి జ్ఞానం కలగదు అంటే భావి ప్రతిబంధకం అనంటూ ఉంటుంది మనకు ధ్యానదీప ప్రకరణంలో విద్యారాయణ గురుదేవులే ఈ ప్రారంభం గురించి విస్తారంగా వర్ణన చేసేవాడు ఉన్నాడు భూత ప్రతిబంధకము వర్తమాన ప్రతిబంధకము భావి ప్రతిబంధకములు ఉన్నందువల్ల జ్ఞానం కలగనియ్యి అదే భావి ప్రతిబంధకం ఉన్నది అంటే ప్రతిబంధకం ఉన్నది అందువల్ల ఈ జన్మలో ఆ ప్రారంభము జ్ఞానం కలగని వేళ్ళ శరీరం పడిపోయింది మరి అతని గతి ఏమిటి అంటే జ్ఞానం కలగకున్నా గాని అతనికి అధోగతి అంటూ లేదు ఉత్తమ గతి ఉన్నది ఏమిటి అనంటే శుచినాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభి జాయతే అథవా యోగి భవతి ధీమతాం అని భగవంతుడు చెప్పాడా లేదా యొక్క సాధన వ్యర్థం కాదు ఎందుకంటే ఈ జన్మలో దృఢమైనటువంటి సాధన చేశాడు కాబట్టి ఆ సాధన అభ్యాస పరిపాక వాసనలు అంతఃకరణలో ఉంటాయి ఆ వాసన అనుగుణంగా మరు జన్మ లోపల పూర్వాభ్యాసేన తేన హిరయతే యవస్ అహా జిజ్ఞాసు యోగ వర్తతే అని చెప్పి పూర్వజన్మలో చేసినటువంటి ఆ సాధన బలము చేత ఆ వాసనలన్నీ అంతఃకరణలు ఉన్నాయి కాబట్టి మరు జన్మలో వివసుడయి మళ్ళీ పరమార్థ సాధనలో ప్రవేశించి అతడు ఉత్తర సాధనలు చేసే ముక్తుడవుతాడు చూసారా అంటే పూర్వజన్మల్లో చేసినటువంటి శుభ కర్మ వాసనలు ఉండొచ్చు అశుభ కర్మ వాసనలు ఉండొచ్చు ఆ వాసన అనుగుణంగానే ఉత్తరత్తర జన్మలు ప్రాప్తమవుతాయి కాబట్టి వారి యొక్క కర్మలు నిమిత్తమైన ఇక్కడ ఈశ్వరుడు స్వతంత్రుడు ఉన్నాడు సకల జీవులను తిప్పుతూ ఉన్నాడు యంత్రారు ఢాని మాయ చెప్పిన ప్రకారంగా కానీ స్వాతంత్ర్యం ఉందని చెప్పే ఇచ్చ వచ్చినట్టు అందరినీ పుణ్యాత్మలను పాపాత్మలను ఒకే తీరగా నడిపించడు వారి వారి బుద్ధిగత కర్మానుసారంగానే వారిని నడిపిస్తాడు ప్రవృత్తం చేస్తాడు ఇవనికి పాప సంస్కారం ఉంటుందో అంత వాడు మళ్ళీ పాపం చేయడానికే ప్రవృత్తుడవుతాడు ఎవరికి పుణ్య సంస్కారాలు ఉంటాయో శుభ సంస్కారాలు ఉంటాయో అతడు మళ్ళీ శుభ కార్యములందే ప్రవృతుడవుతాడు ఈ విధంగా ఈ ప్రవృత్తి ఏదైతే ఉందో ఇదే భ్రమణము అంటాడు భగవద్గీత శ్లోకంలోని బ్రాహ్మయన్ అనే శబ్దానికి అర్థం భ్రమింపజేయుచున్నవాడై ఈశ్వరుడు అందరిని తింపుతూ ఉన్నాడు అంకం చూడండి బ్రాహ్మయన్ ఇది పదే ప్రకృతి అర్థమాహా బ్రాహ్మయన్ అని శబ్దం ఉంది కదా అందులో శబ్దం ఒకటే కానీ అందులో రెండున్నాయి భ్రము అనే ధాతు ఉంది అది భ్రమింపజేయుట అని అర్థం తిప్పుట అని అర్థం భ్రము ధాతు ఇక దానికి నిచి ప్రత్యయం అంటే బ్రాహ్మయ్యన్ అయింది ఇదంతా వ్యాకరణ భాగము పారిణి అష్టాధ్యాయి మూడవ అధ్యాయము ఒకటవ పాదము ఇరవై ఆరవ సూత్రంలో హేతుమతి చ అనే సూత్రం ఉంది ఆ సూత్రంలో ఈ భ్రమయన్ అనేటువంటి శబ్దము ఏ విధంగా తయారైతేదో అక్కడ చెప్పబడుతుంది ఆ వ్యాకరణ బాగా ఉంటుంది అది ఉండని అయితే ఇక్కడ ప్రత్యయం ఉన్నది నిత్య ప్రత్యయం ఉన్నది భ్రము ధాతు ఉన్నది రెండు కలిసి బ్రాహ్మయన్ అయింది అందులో భ్రమ అనే ధాతు యొక్క అర్థము చెప్పినాడు ఇక్కడ ప్రకృతి అంటారు ప్రకృతి అంటే ధాతువు ప్రత్యయము ప్రకృతి ప్రత్యేక రెండు ఉంటాయి ప్రకృతి అర్థం చెప్పినాడు ఇక్కడ ప్రకృతి ఏదంటే బ్రహ్మ ధాతువు ఆ ధాతు అర్థం అంటే త్రిప్పుట త్రిప్పుట అనే దానికి అర్థం ఏమి అంటే విహిత ప్రతిషుద్ధ ప్రవృత్తి చేయుట ఇదే భ్రమణం చేయుట అని ధాతు అర్థం చెప్పినాడు ఇదాని నిచ్ ప్రత్యయ మాయా పదయోహో అర్థమాహా ఇప్పుడు బ్రహ్మ ధాతువుకు అంటబడినటువంటి నిచ్ ప్రత్యయ అర్థం ఏమిటి మరి మాయయా అన్నాడు కదా మాయా శబ్దం యొక్క అర్థం ఏమిటి అవి చెప్తున్నాడు ఇప్పుడు నూట డెబ్బై నాలుగో శ్లోకం విజ్ఞానమయ రూపేణ తత్ప్రవృత్తి స్వరూపత స్వశక్త విక్రీయతే మాయయా బ్రాహ్మణి తత్ ఈ శ్లోకానికి శ్రీ అచ్యుతాయ్ మోడక్ అనేటువంటి మహారాష్ట్ర దేశీయుడు ఈ వేదాంత పంచదశకి కౌముది అని టీకా రాశాడు చాలా అద్భుతమైనటువంటి టీకా మరి క్లిష్టమైనటువంటి టీకా ఈ టీకా సహితంగా కూడా ఇదివరకు ఒకసారి మనం చింతన చేశాము అయితే ఆ మూడకు ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు విజ్ఞానమయ ఇది తది తవృత్తి శ్లోకంలో ప్రవృత్తి అనే శబ్దం విజ్ఞానమయ రూపేణ తత్ ప్రవృత్తి స్వరూపత అన్నాడు ప్రవృత్తి అంటే విహితాది విషయ దేంద్రియ మన సంచార పరంపర ఇత్యథ విహితీ విహితము అవిహితము శుభము అశుభము అనేటువంటి విషయాలయందు దేహము ఇంద్రియాలు మనస్సు ప్రాణములు అంటే ఈ సంఘాతాన్ని సంచరింపజేయుట ప్రవృత్తం చేయుట ఇది ప్రవృతి అర్థం ఇక ఈ దేహాలి సంఘాతమే యంత్రం అని ఇప్పుడు ఈ దేహాది సంఘాతము యంత్రమున్నది ఆ యంత్రము ద్వారా ఈ విజ్ఞానమయ రూపేణ విజ్ఞానమయులెవలు జీవులు ఆ జీవ రూపంలో ఎవరు ఈశ్వరుడే కదా తదేవా అను ప్రవేశ అనే జీవేనా ఆత్మన అనుప్రవేశ్య అని చెప్పిన ప్రకారంగా ఆ విజ్ఞానమయులుగా జీవులుగా అయ్యింది ఎవరు తానే కదా ఈ సంఘాతాన్ని నిర్మాణం చేసి ఇందులో ప్రవేశించింది తానే కదా అది విజ్ఞానమయ రూపంలో తానే అయ్యి ఈ దేహంను అభిమానించి ఆరోహం అభిమానము అభిమానించి ఈ దేహాలి సంఘాతం ద్వారా శుభ శుభ కర్మల ఎందు ప్రవృత్తం అవుతున్నాడు తానే మరి ప్రవృత్తం చేసేవాడు తానే మాయయా అన్నాడు కదా సకల జీవులను మాయ భ్రమింపజేస్తాడు అన్నాడు కదా భ్రమింపజేసేవాడు తానే చూసారా విచిత్రం ఉన్నది జీవరూపంలో తానే ఉన్నాడు జీవరూపేణ ప్రావిశత్ అని చెప్పిన ప్రకారంగా జీవరూపంలో తానే ఉన్నాడు దేహాది సంగతమును అభిమానించి అధిరోహించి ఈ విహిత అవిహిత మీదటువంటి శుభ శుభ కర్మల్లో ప్రవృత్తి అవుతూ ఉన్నాడు మరి ప్రవృత్తిని చేసేవారు ఎవరు అని ఈశ్వరుడే మాయ భ్రాహ్మయన్ అన్నాడు మాయ చేత భ్రమింపజేస్తున్నాడు అన్నాడు ఆ మాయా అంటే మాయా రూపం శక్తి చేత శక్తి అంటే ఏమిటి ఇక్కడ అంటే సౌశిప్తిక అజ్ఞానగత సంస్కార సంహత్య ఇది అవరు దాన్ని వ్యాఖ్యానం చేసినాడు ఇక్కడ మూడొక వారు ఏమనంటే సుషుప్తుల్లో ఉన్నటువంటి అజ్ఞానం ఉన్నదో ఆ అజ్ఞానగత సంస్కారాలే ఇక్కడ మాయారూప శక్తి అంటాడు ఎంతకంటే శక్తి మరొకటి ఏమన్నా చెప్పండి సంస్కారాలు వాసనలు ఇవే శక్తి ఇక్కడ ఎందుకు ఒక వ్యసనీ పురుషుణ్ణి మీరు ఈ వ్యసనం మానేయరా అంటే మానేస్తాడా చెప్పండి వివసుడయి మళ్ళీ అక్కడే పోతున్నాడు ఎందుకట్లా వాసన మరి ఆ ఏమన్నా బలం ఉన్నదంటారా లేదంటారా ఏమన్నా బలం ఏమి మహాబలం ఉంది అని ఒప్పుకుంటారు తప్పకుండా ఒప్పుకోవాల్సిందే ఆ వాసన అనుగుణంగా వివసుడయి పోతాడు అందుకని ఈ సుషిప్తులో అజ్ఞానం నందు సమష్టి బుద్ధిగత వాసనలన్నీ కూడా క్రోడీకరింపబడి ఏకత్రితమై ఉన్నాయి కదా ఆ వాసన బాహుల్యం చేత వాసన ప్రాబల్యం చేత ఈ జీవులను వారి వారి వాసనానుగుణంగా తిప్పుతూ ఉన్నాడు ఇక పుణ్యకర్మ చేసుకున్నటువంటి వానికి పుణ్యవాసనలు ఉంటాయి వాడు పుణ్యకర్మల్లో వివసుడయి వద్దంటే కూడా వాడు వివసుడయి ప్రవృత్తుడవుతాడు ఇక పాప కర్మలు చేసుకున్న వానికి పాప సంస్కారాలు ఉంటాయి వాడు కూడా వివసుడయి పాప కార్యాల్లో ప్రవృత్తుడవుతాడు ఇదే మాయాశక్తి స్వశక్తి అన్నాడు కదా ఇదే మాయాశక్తి మాయా అంటే ఏదో కాదు మాయా అంటేనే మనసు అంటే మనసులో ఉన్నటువంటి వాసనలు అవే మాయా దీనికి వ్యాఖ్యానం యోగ లో విస్తారంగా చేయబడింది వాసనలన్నా మాయనే మనస్సు అన్నా మాయనే బుద్ధి అన్నా మాయనే అంతఃకరణమన్నా మాయనే అజ్ఞానమన్నా మాయనే శక్తి అన్నా మాయనే అవిద్య అన్నా మాయనే ఇట్లా అనేక పర్యా శబ్దాలు చెప్పబడ్డాయి దానికే ప్రారంధం కూడా అన్నాడు ఈ విధంగా మాయ అంటే ఏదో కాదు మన మనస్సే నమ్మకండి మాయ ఎక్కడో ఉన్నది ఆ మాయలే అని ఎక్కడో లేదు నీదే మాయ నీ మాయనే అందుకే భగవంతుడు కూడా అన్నాడు మా అమ్మ మాయ అన్నాడు ఇలా ఎవడు భగవద్గీత శ్లోకం చదువుతున్నాడో వాడే అంటాడా లేదా బ్రహ్మామ్మ మాయ అంటాడా అంటే వాణి మాయనే అందుకని మాయ అంటే ఎవరో కాదు వారి వారి బుద్ధిగత అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యకర్మల యొక్క సంస్కారాలు కావచ్చు లేదా పాప కర్మల యొక్క సంస్కారాలు కావచ్చు ఆ సంస్కార అనుగుణంగానే ఈ జీవులను ప్రవృత్తులను చేస్తాడు నేను దృష్టాంతం చెప్పుకున్నాం కదా సూర్యుని దృష్టాంతం సూర్యుడు వెలుదురుని ఇస్తున్నాడు అందరు వారి వారి కార్యాల్లో ప్రవృత్తి ప్రేరణ చేస్తున్నాడు కానీ ఎవరు ఏ కార్యంలో ప్రవృత్తులు కావాలి అనేటి మాత్రం విభజన చేసి నియమనం చేయలే ఎవరికి వాళ్ళ వాళ్ళ సంస్కారాగుణంగా వాళ్ళే ప్రవృత్తులు అవుతున్నారు ప్రవృత్తి ఇది సూర్యుని ధర్మం అంతే కాని వాళ్ళు పుణ్యం కార్యాల్లో ప్రవృత్తులు అవుతుండరా పాప కార్యాల్లో ప్రవృత్తులు అవుతుండ సూర్యునికేమీ సంబంధం లేదు అట్లే ఈశ్వరునికి కూడా ప్రవృత్తి చేస్తున్నాడు సత్తాస్ఫూర్తిని ఇస్తున్నాడు శక్తిని ఇస్తున్నాడు కానీ ఆ శక్తిని ఏ విధంగా ఉపయోగం చేసుకుంటున్నారు జీవులు వాళ్ళ వల్ల అంతకన్నా సంస్కారానుగుణంగానే వాళ్ళు ప్రవృత్తులు అవుతున్నారు ఆయా యోనుల్లో పోతూ ఉన్నారు అందువల్ల స్వశక్తి అనే శబ్దానికి సౌషిప్తిక అజ్ఞానగత సంస్కార సంహత్య ఇది కావచ్చు సుశుప్తుల్లో ఉన్నటువంటి అజ్ఞానంలో ఏ అనేక జీవుల యొక్క సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కార వశంగానే ఆయా జీవులను ప్రవృత్వం చేస్తూ ఉన్నాడు ఇది అతని యొక్క శక్తి విక్రియతే అనే శ్లో శ్లోకంలో ఉంది నూట శ్లోకంలో విక్రియతే అంటే వికారాన్ని పొంది అతడు వారిని ప్రవృత్వం చేపిస్తున్నాడు అని చెప్పాడు కదా దాని యొక్క అర్థం ఏంది విక్రియతే అంటే నిరుక్త జీవేభ్య తత్ కర్మ ఫల ప్రధానార్థం తంతఃకరణేశు ఇచ్చాది జన్మానుకూల భవతి ఇత్యథ అంటే వాళ్ళను ప్రవృత్తులను చేస్తాడు ఏ విధంగా నిరుక్త జీవేభ్య అంటే ఇంతకు ముందుకు విజ్ఞానమయ్యే శబ్దం చేత చెప్పబడినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో ఆ జీవులకు తత్తత్ కర్మ ఫల ప్రధానార్థం వారి వారి యొక్క కర్మ ఫలాలను ప్రధానం చేయటం కోసము తరణేసు వారి వారి కలుగజేస్తాడు రాగము ద్వేషము ఇచ్చ కామము క్రోధము ఇవన్నీ కూడా కలుగజేసి ప్రవృత్తులను చేస్తాడు అయితే ఈశ్వరుడు స్వాయిచ్చేతన లేదు లేదు వారి వాళ్ళ అంతఃకరణలో ఉన్నటువంటి సంస్కార అనుగుణంగానే వారికి ఇత్యాదులను కలుగజేసి ఆయా మార్గాల్లో వాళ్ళను చెడు మార్గంలో గాను మరి మంచి మార్గంలో కానీ శుభ మార్గంలో కానీ అశుభ మార్గంలో కానీ ప్రవర్తనం చేస్తాడు వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి అని ఈ విధంగా శ్లోకానికి వ్యాఖ్యానం చేసినాడు ఇంకా దీనిపైన ఒకనొక తెలుగు మహాత్ముడు అయిన పేరు రాయపురులు లింగన సోమయాజీ ఆయన కూడా ఈ వేదాంత పంచదశి కళ్యాణ పీయూష అనేటువంటి టీకా రాశాడు అది కూడా చాలా అద్భుతం ఉన్నది టీక టీకా కళ్యాణ పీస పరి రామకృష్ణ వరి టీక ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నది ఈ మూడు టీకలే పంచదశ చాలా ప్రసిద్ధమైనటువంటి టీకాలు ఆ రాయపురులు లింగన సోమయాదులు కూడా ఏమని వ్యాఖ్యానం చేసినాడంటే విజ్ఞానోపాధి ఈశ్వర మాయావశాత్ ప్రాణికర్మ జన్య వాసనానుగుణం ఉపాధి కృత వికృతి ఆపాద్య అభిమాన్య ఆవిష్ఠ విహిత ప్రతిషిద్ధ వర్తనం అనువర్తతే ఇది భావ విజ్ఞానమయ ఉపాధి కలిగినటువంటి అంటే విజ్ఞానం అంటే ఇక్కడ అంతఃకరణం అంతఃకరణము ఉపాధి కలిగినటువంటి ఈ ఈశ్వరుడే జీవరూపంలో అయినాడు కదా ఆ విజ్ఞానము అనేటువంటి ఉపాధిని అభిమానించి జీవరూపంలో తాను అయ్యి మరియు ప్రేరక స్థానంలో ఉండి ఈశ్వర స్థానంలో ఉండి మాయా వశాత్ వారి వారి ప్రాణి కర్మ జన్య వాసనానుగుణము ఆయా ప్రాణుల యొక్క వాసనానుకూలమైనటువంటి ప్రవృత్తిని కలిగజేస్తాడు తన యొక్క మాయా శక్తి చేత ఎక్కడ ప్రవృత్తి చేస్తాడు విహిత ప్రతిశిద్ద వర్తనం విహిత కర్మల్లో అంటే శాస్త్రీయమైనటువంటి కర్మల్లో ప్రతిషిద్ధం అంటే అశాస్త్రీయమైనటువంటి కర్మల్లో వారి వారి అంతఃకరణంలో ఉన్నటువంటి వాసనానుగుణంగానే ప్రవృత్తులను చేస్తాడు ఇదే బ్రాహ్మయన్ అనే శబ్దానికి అర్థం అని అనేక మంది మహాత్ములు ఈ శ్లోకం పైన వ్యాఖ్యానాలు చేశారు ఈ విధంగా భ్రమణం అనే శబ్దానికి అర్థము చెప్పినాడు సరే ఇప్పుడు నూట శ్లోకానికి అవతారిక చూడండి శ్రౌత్య యమయతి ఇది పదశ అపి అయమేవ అర్థ ఇత్యాహ అయితే శృతిలో యహ పృథివ్యాం తిష్టన్ పృథివీం యమయతి అత ప్రాణేసూ తిష్టన్ ప్రాణం ఆకాశయత ఇష్టం ఆకాశం యమయతి ఇట్లా మనం నిన్న చెప్పుకున్నాం కదా అయితే ఈ యమయతి అంటే నియమనం చేస్తాడు శాసనం చేస్తాడు అనే శబ్దానికి ఈ బ్రాహ్మయ శబ్దం చేత ఇప్పుడు మనం చెప్పుకున్నాం బ్రాహ్మయన్ అని భోద్గీత శ్లోకంలో చెప్పినాడు యమయతి అనే శృతిలో ఉంది శబ్దం ఆ యమయతి అంటే నియమనం చేస్తాడు అని అక్కడ చెప్పినాడు ఇక్కడ బ్రాహ్మయన్ అని ఇక్కడ చెప్పినాడు శబ్దార్థం ఒకటే అయితే ఆ శృతిలో ఉన్నటువంటి యమయతి అనే శబ్దానికి బ్రాహ్మయన్ అనే శబ్దం లోపల ఏదైతే అర్థం మనం చెప్పుకున్నామో అదే అర్థము అన్యత్ర శృతిలో ఇంకా ఎన్నెన్ని చోట్ల మనం నిన్న చెప్పుకున్నాం కదా ఆకాశంలో పృథివీలో జలంలో వాయువులో తేజంలో మరి మన యొక్క ఇంద్రియాల్లో వాక్కులో శ్రోత్రంలో లేదా స్తోత్రాది ఇంద్రియాలు అన్నిటిలో ఉండి అన్నిటిని నియమనం చేస్తాడు అన్నిటిని ప్రేరణ చేస్తాడు అని మనం నేను ప్రకారంగా ఎక్కడెక్కడ అంతర్యామి బ్రాహ్మణములో ఈ యమయతి అనే శబ్దం ప్రయోగించబడిందో అక్కడక్కడ ఇదే అర్థం తీసుకోవాలి అంటే ఈ విధంగానే ఆయా భూతాలను లేదా ఆయా జీవులను భ్రమింపజేస్తాడు ప్రవృత్తం చేస్తాడు అనే అర్థము అంతటా తెలుసుకోవాలని అతిదేశం దేశం చేస్తున్నాడు అతి అంటే అన్యత్ర ఉక్తం అన్యత్ర అన్వయ ఒక దగ్గర చెప్పిన దాన్ని ఇంకో దగ్గర కూడా అన్వయం చేసుకోవాలి ఇది అతి అంటారు ఆ విధంగా అతి రూపంలో ఈ నూట డెబ్బై ఐదు శ్లోకాన్ని చెప్తున్నాడు అంతర్యమయ తీర్చుక్త్య అయమే వార్త శ్రుత పృథి వ్యాధి సర్వత్ర న్యాయతీ చేత ఈ విధంగా యోజన చేసుకోవాలి అంటాడు అంటే అన్నిటిని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటా లేం కదా కొన్నిటిని చెప్పినాడు విజ్ఞానే తిష్టన్ విజ్ఞానం అని అంటూ పృథ్వీ ఈ విధంగా కొన్ని మాత్రమే చెప్పాడు ఇంకా అంతర్యామి బ్రాహ్మణంలో విస్తారంగా చెప్పబడింది సర్వత్రా కూడా ఈ యమయతి అనే శబ్దానికి ఈ విధంగా బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఏ విధంగా చెప్పుకున్నామో అదే అర్థాన్ని యమయ్యతి అనే శబ్దానికి సర్వత్రా తెలుసుకోవాలి అని అతి దేశం చేస్తూ ఉన్నాడు ఉక్త వ్యాఖ్యానం పర్యాయాంతరేష్ అతి దిశ పృథ్వీ వ్యాధి సు కూడా సర్వత్రా ఇదే న్యాయాన్ని మనము యోజన చేసుకోవాలి అని నూట శ్లోకం అర్థం తెలుసుకున్నాం వ్యాఖ్యానం లేదు ఇక ముందటి విషయం రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చుతు సహనౌనక్ సహ వీర్యం కరవా వహే తేజస్వినధీతమస్తు మావహే ఓ శాంతి శాంతిశాంతి